జాగ్రత్తగా అన్వయం చేయాలి ప్రతి వేదనను ప్రతి రోదనను ప్రతి సాధనగా మల్చేటటువంటి మార్చేటటువంటి జీవన విధానాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు సాధకుడు ఈ సాధకుడు తనకు కలిగినటువంటి ప్రతి దుఃఖానుభవాన్ని ప్రతి సుఖానుభవాన్ని జాగ్రత్తగా మనోభూమికలో జరుగుతున్నటువంటి వృత్తుల యొక్క సమాహారాన్ని మొత్తాన్ని ఆధారమై ఉన్నటువంటి చైతన్యం ప్రకాశం జ్ఞానం ఆనందం అన్న లక్షణాలతో సమన్వయీకరించి సామాన్యీకరించి వాటికి ఆధారమై ఉన్న సత్స్థితి ఎందు నిలకడ చెందించే ప్రయత్నం చేస్తాడు ఇది ఆంతరిక సాధన అంటే ఇది సాక్ష్య సాధన అంటే ఈ ఆంతరిక సాధనని ఈ సాక్షి సాధనని జ్ఞాన మార్గంలో మాత్రమే చేయడానికి వీలవుతుంది దీనికి కావలసింది చిత్తశుద్ధి చిత్తశుద్ధి లేకుండా ఈ సాక్షి సాధన చేయలేరు ఎవరు కూడా ఎందుకని అంటే ప్రతి వృత్తిలో కూడా కలిసిపోతాడు గతంలో మనం విచారణ చేసాం ఏ జీవభావమైనా సరే ఏ లక్షణమైనా సరే ఏ అసత్యమైన నేనైనా సరే అహంకార నేనైనా సరే అది కేవలం అనుకోవడంలోనే పుడుతోంది భావించటంలో పుడుతోంది భావనామయ శరీరంలో పుడుతోంది సంస్కారయుతమైన దేహంతో పుడుతోంది వాసనామయ దేహంలో పుడుతోంది వృత్తిగా పుడుతోంది ద్వైత భావంతో పుడుతోంది దేహాత్మ భావంతో వీటన్నింటినీ చక్కగా మనం విచారణ చేసాం వీటన్నింటినీ విరమించాలి అంటే ఎందుకని ఎందుకు విరమించాలి వీటన్నింటి వలన వేదన రోదన కలుగుతుంది కాబట్టి ఒక సాధన చేయాలి మానవుడు ఏ సాధన చేయాలి అంటే తాను ప్రత్యేక ఆత్మస్వరూపుడు తాను బ్రహ్మస్వరూపుడు అనేటటువంటి భావాతీత అభావ స్థితిని ముందు భావం నుంచి భావాతీతానికి భావాతీతం నుంచి అభావస్థితికి అభావస్థితి నుంచి సాక్షి స్థితికి సాక్షి స్థితి నుంచి సాక్షి అతీత స్థితికి సాక్షి అతీత స్థితి నుంచి సాక్షిరహిత స్థితి ఇది క్రమం బాగా గుర్తుపెట్టుకోవాలి జ్ఞాన యోగ మార్గంలో విచారణ చేసేవాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు భావస్థితిలో ఉంటున్నారా భావాతీత స్థితిలో ఉంటున్నారా భావరహితమైన అభావ స్థితిలో ఉంటున్నారా అభావ స్థితి మొదలయ్యేటటువంటి సాక్షిత్వ స్థితిలో ఉంటున్నారా సాక్షికి అతీత స్థితిలో ఉంటున్నారా సాక్షి అతీతమైనటువంటిగా దానికవతలు ఉన్న సాక్షిరహిత స్థితిలో ఉంటున్నారా ఈ ఆరు స్థితులు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆరుటికి షడ్విధ సమాధి నిర్ణయం అని కూడా ఆత్మ సాక్షాత్కార జ్ఞానం పొందేటప్పుడు కూడా ఈ ఆరు చెప్పబడతాయి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఈ ఆరు చెప్పబడుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ యోగ మార్గంలో గనక ఆలోచిస్తే ఈ షడ్విధ సమాధి నిర్ణయం చాలా ఇంపార్టెంట్ అక్కడ మనస్సును ప్రత్యేకాత్మగా నిరూపించటం మనస్సును ప్రత్యేకాత్మ స్థాయిలో నిలపటం మనసును ప్రత్యేకాత్మస్థితిలో లయం చేయడం మనసును ప్రత్యేకాత్మస్థితిలో విలీనం చేయడం ఇది యోగ మార్గం అక్కడతో ముగిసిపోతుంది అక్కడ కూడా ఇదే సడువిధ సమాధి నిర్ణయమే కానీ అది కేవలం బహిర్ముఖం నుంచి అంతర్ముఖానికి తిప్పడం వరకే దానిపై అంతర్ముఖంలో తాను పొందినటువంటి సమాధి నిర్ణయం ద్వారా ఏ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాడో ఆ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఉన్నదంతా బ్రహ్మమే అనే అద్వయ దృష్టి దృగ్రహితం అయినటువంటి పరం ఆ నిర్ణయాన్ని పొందడానికి కావలసిన అధికారిత్వం బ్రహ్మనిష్ట అటువంటి బ్రహ్మనిష్టను పొందాలి అంటే మహావాక్య మహావాక్య నిర్మితమైనటువంటి చతుర్విధ ముక్తులు అనుభవించటం రావాలి ఆ చతుర్విధ ముక్తులు భావము నుంచి భావాతీతమునకు భావాతీతము నుంచి అభావస్థితికి అభావ స్థితి నుంచి సాక్షిత్వస్థితికి సాక్షిత్వస్థితి నుంచి సాక్ష్యతీతానికి సాక్ష్యతీతము నుంచి సాక్షిరహిత స్థితికి చేరేటప్పటికీ పూర్తి ఈ నడక కేవలం జ్ఞాన మార్గంలోనే సాధ్యం అవుతుంది అందుకే జ్ఞానాదేవతు కైవల్యం కైవల్యం కావలసినటువంటి వాళ్ళు తప్పక స్వరూప జ్ఞానాన్ని పొందాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ భావన పరంపరలో కొట్టుకుపోయేటటువంటి మానవుడు అమనస్వాత్మే దుఃఖ మనసు లేకపోతే ఏ దుఃఖం లేదు అసలు మనసు ఎక్కడ ఉందండి ఉన్నదంతా చైతన్యమే కదా ఉన్నదంతా ప్రకాశమే కదా ఉన్నదంతా జ్ఞానమే కదా ఉన్నదంతా